టీమ్స్ లో జాయిన్ అయిన మీ అందరికీ ప్రభు అయిన యేసు క్రిస్తు నామంలో అందరికీ శుభాభివందనలు అందరికీ ప్రైజ్ లాడ్ శాంతమ సిస్టర్ ప్రైజ్ లాడ్ మీరు ప్రేయర్ చేడ్ సిస్టర్ ప్రార్థన చేసుకొని మీటింగ్ స్టార్ట్ చేసుకుందాము మహాపరిశుద్ధుడ మహోన్నతుడ సర్వాధికారి సర్వశక్తి గల దేవ రాజాతి రాజా దేవాతి దేవ మహాపరిశుద్ధుడ కోట్ల కోట్ల దూతలందరూ పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని స్థుతిగానం చేయబడుచున్న మహాదేవానికి వందనాలు తండ్రి స్థుతుల స్తోత్రాలు నాయన ప్రభా ఆకాశం సింహాసనం భూమి నీ పాదపీఠం నీ పాదపీఠం దగ్గర ప్రభా మేమందరూ చేరి ఉన్నాం నాయన ప్రభానికి స్థూతుల స్తోత్రాలు ప్రభ నీ ఆత్మ నడిపింపదై చేయండి మీ ఆత్మను ప్రభ మా అందరిపై కుమరించండి పరిశుద్ధుడానికి స్తోత్రాలు నాయన ఈ ఆన్లైన్ ప్రార్థనలో ప్రభా మీరు తోడుండండి తండ్రి పాటల ద్వారా మీరు మయం పొందండి వాక్యం ద్వారా మీరు మాట్లాడండి ప్రభా తండ్రి మీరు మాట్లాడండి నాయన పరిశుద్ధుడానికి వందనాలు తండ్రి జాయిన్ కావాల్సిన ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు జాయిన్ అయ్యేటట్టుగా కృపద ఇచ్చేయండి ప్రభా ప్రతి ఒక్క సైతాన్ ఆటంకాలన్నీ తొలగించండి ఆశ్చర్యకారుడు భూత కరుడు తండ్రి దేవాతి దేవ మహాకృప గల దేవానికి వందనాలు అయ్యా ఈ దినా కూడా మీరు అక్కలు భద్రపరుచుకున్నావు తండ్రి నీ కృపచేతనైనా మాకు ఈ యొక్క సమయం ఇచ్చినందుకు నీ కోట్లాది వందనాలు కృతజ్ఞత స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభావ మహాపరిశుద్ధుడా తండ్రి సర్వం ఎదిగిన దేవానికి వందనాలు చెల్లించుకున్నాం ప్రభా అనారోగ్యంతోనే బిడాలను జ్ఞాపకం చేసుకున్నాయన ముట్టి స్వస్థపరిచండి ప్రభా బావు చేయండి ఆయన వాక్యం ద్వారా మీరు మాట్లాడండి ఈ వాక్యము ప్రభా వినే వాళ్ళకు కూడా మారు మనసు ఇచ్చేయండి మీరు అక్కడ ప్రతి ఒక్కరిని కూడా సిద్ధపరచండి ప్రభా పరిశుద్ధుడాన్ని అయినా కేవీపీఎం కుటుంబాలను ప్రభా ఆశీర్వదించి దీవించండి ప్రభా ఇంకా కేవీపీఎం ఉన్న ప్రతి ఒక్క సిస్టర్ బ్రదర్స్ అందరిని కూడా ప్రభా తండ్రి ఆత్మ చేసి మీ సేవలు బలంగా వాడుకోమని ప్రార్థిస్తున్నారు తండ్రి పరిశుద్ధుడాన్ని కే వందనాలను ఈ ఆన్లైన్ ప్రార్థన అందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభా మీరే నడిపించి దీవనకరంగా అశ్వదకరంగా మార్చమని ప్రభావి నడిపింపు దయచేయమని ఏసై పరిశుద్ధ నామం ప్రార్థిస్తున్నాను తండ్రి థ్యాంక్ యూ సిస్టర్ ప్రైజ్లాంక్ యూ సిస్టర్ ప్రైజ్లాడ్ అలాగే దేవునికి కూడా మరి ఒకసారి నిన్ను వందనాలు చెల్లించుకుంటున్నాను మన మధ్యలో పరిషత్లో బ్రదర్ పాట పాడతాడు ప్రైజ్లాడ్ బ్రదర్ మీరు పాట పాడండి సిస్టర్ అందరికీ ప్రైజ్ లాట్ సమయంలో పాట పాడి దేవనామాను భయంపరుచుకున్నాము ఆరాధ నలకు యోగ్యుడౌ ఆరాధ నలకు యోగ్యుడౌ స్తుతి గీతంబులకూ పాతృడవు స్తి గీతం బులకు పాతృడవు ప్రభు ఏ సునిను పూజితును ప్రభు ఏ సునిను కీర్తిను మనసారా నిన్నే కీర్తిను ఆరాధనలకు ఆరాధ నలకుడౌ బరీంచిన రోగములన్ వరీచితి వినా వ్యసనములన్ వరీచితి వినా రోగములన్రించితి వినా వ్యసనములన్ అరిగి వినా కై కలువరికి అరిగి వినా కై కలూవరికి పరిహారించితివీ పాప శిక్షన్ పరిహారించితివీ పాప శిక్షన్ రా దనలకు యోగ్యుడౌ ఆరాదనలకుడౌ స్ గీతం బులకూ పాత్రుడౌ స్తుీతం బులకూ పాత్రుడౌ ప్రభు ఏ పూజితును ప్రభు ఏ పూజను మన సారా నిన్నే కీర్తించును మన సారా నిన్నే కీర్తించును ఆరాధ నలకుడౌ ఆరాద నలకు యోగ్యుడౌ నాయతిక్రమములకై గాయపడి నా దోషములకై కోటబడి నాయతి క్రమములకై గాయపడినా దోషములకై కోటబడి బడి చి నసి చిందీ నసిలువ రతములు నాదారీద్ర్యముతోలగిచితివి నాదారీద్ర్యముతోలగించితివి ఆరాదనలకూయోగ్యుడౌ ఆరాదనలకూయోగ్యుడ నసిను వెదకితి వీనసింగ్ లేపితివి లేపితి వీనసి వెదకితి వీనసి లేపితి వి నాశాపమును చు పించితివి నాశాపమునుచు పించితివి నీశాంత ముక్షితివి నీశాంత ముక్షితివి ఆరాదనలకూయోగ్యుడౌ ఆరాదనలకూయోగ్యుడౌ స్తుతి గీతం బులకు పాత్రుడౌ స్తుీతం బులకూ పాతృడౌ ప్రభు ఏ పూజితును ప్రభు ఏ సునిం ను పూజితును మనసారా ని కీర్తిను ్రదర్ ప్రైజ్ లాడ్ మరి ఒకసారి దేవునికి వందనాలు టీమ్స్ లో జాయిన్ అయిన మీ అందరికీ కూడా మరి ఒకసారి ప్రైజ్ లాడ్ మన మధ్యలో మాధురి సిస్టర్ మనకు వాగ్యం అందిస్తారు ప్రైజ్లాడ్ సిస్టర్ అందరికీ ప్రెసిరెట్ మన ప్రభువు రక్షకుడైన యేసు క్రిస్తు నాములు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మనం వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుధ్ర పరిశుత్ర ప్రేమ నమ్మకం దేవా దేవ జయవాధిపతి నేస ప్రభా నీకు వేలాది కోట్ల అస్థతుల సూత్రాలు బాబా నేను నన్ను ఏకృతిగా ఉన్న తండ్రి మీకు వేలాది కోట్ల అస్థుల సూత్రాలు ప్రభా ఇక తండ్రి ఎక్కడ ముగ్గురు మీరు కూడా ఉంటారు అక్కడ మీరు ఉంటున్న ప్రభా ఇక తండ్రి మా మధ్యలో సంచరిస్తున్నందుకు మీకు వేలాది కోట్ల ఆస్తుతిలో సూత్రాలు బాబా ఇదిగో తండీ మేము ఇక్కడ చిన్న మందికి కూడుకొని ఉన్నాం ప్రభా ఇగో తను మా మధ్యలో మీ దిగిన ప్రభా మీ మేము అనుభవించాలి లేసో అలాగే తండ్రి పాట మీ నామని మా పంచుకునేందుకు మందన లేసో ప్రభా వాక్యంలోకి వెళ్తున్నకు ప్రభా వాక్యం చెప్తున్న ప్రభావ నన్ను ప్రభా మీరు ఆత్మత నింపిన ప్రభా ఇదిగో తండ్రి నా సంస్థ అధికారం మీద ఇదిగో తండ్రి నా సంస్థ మీద నేను అధికారం ఒప్పుకుంటున్న ప్రభా ఇదిగో తండేసో ప్రభా ఇగో తను నన్ను యొక్క బోరుగా వాడుకున్న ప్రభా వచ్చిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండిసో ప్రభా ఇగో తండ్రి వాక్యం వినిపోయే కాకుండా ప్రభా వాక్యం విని వాక్యా సరిగ్గా జీవించే జీవితాలు మాకు దయచండిసో ప్రభా ఇదిగో తండేసో ప్రభా ఉండి ఎన్నో పనులు తల్సిపోయి ఉంటారు ప్రభా వాళ్ళకి రిస్టారేషన్ దయచండి వినగలు జరుగుతుంది దయచండిసో ప్రభా గ్రహ్ఞంది దయచండిసో ప్రభా ఇగో తండో ప్రభా ఇంకా రాలేని బిడ్డలు నడిపించండి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డల ప్రభా దీనికరంగా ఆశీయకరంగా ఉంచున్న ప్రభా ఇగో తండ్రి ముందున్న సమయానంతర ప్రభా మాకు దీనికి ఆశీగా మార్చుడు ప్రభా ఇగో తండ్రి ఏసో ప్రభా మీరే తోడుండమని ఇగో తండ్రి వర్ష పంతట మీరే తోడున్న ప్రభావ మీ నాయ పచ్చుకోమని ఏసుక్రీస్తునాములు అడిగడుకున్న ప్రీతండి అమ్మాయి అమ్మాయి మన ప్రభువులు రక్షకుడైన క్రిస్తనాములు మీ అందరికీ నా శోభాభివందనాలు చేయజేస్తున్నాను వాక్యంలో చేద్దాము కీర్తనలు ముప్పై పంతొమ్మిది వచనం చూద్దాం కీర్తనలు ముప్పై ఒకటి పంతొమ్మిదో వచ్చ నీ ఎందు భయభతులు గల వారి నిమిత్తం నీవు దాచివించిన మేలు ఎంతో గొప్పది ఇక్కడ వాక్యం ఏముందంటే దేవుడు ఎందు భయగతులు భయభతులు గల నిమిత్తం ఆయన దాచించిన మేలు ఎంతో గొప్పదంట ఇక్కడ వాక్యం ఏం ఆయన ఎందు భయభత్తులు కలిగి జీవించిన వారిని ఎవరైతే ఆయన నిమిత్తం ఉంటారో ఆయన ఏం చేస్తుండట దాచించిండ ఏంటి మేల్ ఆ అలాంటి ఎంతో ఎంతో గొప్పవి అంట ఏంటి ఆ మేలు మన ఊహ కందని మేల్లు ఆయన దాచించిండ అవి ఎప్పుడు మనకి దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు భయభక్తులు అంటే ఏంటి ఆయన వాక్యానుసారంగా జీవించడం ఆయన మాటకు విధే చూపడం ఆయన మహింపరచడం ఆయన ఎందు మనం ఎన్ని చేస్తున్నప్పుడు ఆయన మన కోసం దాచించిండంట కొన్ని మేలు ఆ మేల్లు మనకి దేవుణ్ణి ఎందు భయభూత్తు కలిగి జీవించినప్పుడు ఎన్ని మనకు వస్తున్నప్పుడు మనం ఆయన ఎందుకు కలిగి జీవించే అంటే మన చేసిన పనులు ఏంటి చూద్దాం మొదట సామెతలు ఎనిమిది పదమూడు చూద్దాము సామెతలు సామెతలు ఎనిమిదవ అధ్యాయం పదమూడవ వచ్చిన చూద్దాము ఏహో ఎందు భయభత్తులు కలిగి ఉండట చెడుతనము అసహించుకునిటయే ఏంటంట దేవుని ఎందు భయభత్తులు కలిగి ఉన్నాము అని చెప్పడానికి ఒక సూ ఒక సూచన ఏంది చెడుతనం అసహించుకొనుట చెడుతనం అంటే ఏంది చెడు అంటే ఏంది ఇప్పుడు మనం ఎదుర్కొంటే ఎవరైనా ఏదైనా తప్పు పనులు చేస్తున్నాం అనుకోండి కార్యాలు చెడ్డ పనులు చేస్తున్నావు అని అంటే ఏంది క్రియరూపంగా మనకి బూతులు మాట్లాడడం కానీ తిట్టడం చేయొద్దన పనులు చేయడం చేసింది అనుకోండి ఏం చేస్తున్నాం చెడు కార్యాలు చేడు కార్యాలు చేస్తున్నావు చెడ్డ పనులు చేయొద్దని అంటాం ఇక్కడ ఏమన్నా చెడుతనం అంటే ఏంది లోపల ఉండేది పైకేం కానీ ఉంటారు మంచిగా ఉంటారు కానీ లోపల ఎలా ఉంటారు కుళ్ళు కప్పటం తోటి గూడుకొని ఉంటారు అసువితోటి రగిలిపోతా ఉంటారు అది బయటికి రాదు కానీ లోపలేము ఉంటది కాబట్టి చెడుతనాన్ని అసేయించుకొని చెడుతనం మొదట దేవుడిని ఎందుకు భయభత్తులు కలిగి ఉన్న లక్షణం ఏంటిది చెడుతనాన్ని అసహించుకుంటారంట అంటే చెడుతనం అంటే ఏంది లోపల లోపల లోపల బయట చూపించరు బయట కనిపిస్తే ఈ తప్పు మనం చెప్పగలుగుతాం లోపల ఉన్నారు మనం చెప్పగలుగుతామా ఇది చేస్తున్న తప్పు అని చెప్పగలుగుతామా ఎందుకంటే లోపల ఏముందో మనకు తెలియదు కదా దేవుడు తెలుసు వాళ్ళకి తెలుసు వాళ్ళు క్రియారూపకంగా బయట చేస్తుంటే కోపడ్డం ఎన్ని చేస్తుంటే మనము చెప్పగలుగుతాం చేస్తుంది కరెక్ట్ కాదు తప్పు అని కానీ లోపల లోపల ఉంటే అది ఏమవుతుంది చెడుతనం అవుతుంది లోపల లోపల ఏమంటది కాబట్టి దాన్ని అసహించుకోమంటున్నాడు ఉదాహరణకు మనము సర్దుకల్ పరిశీలన చూద్దాం వాళ్ళు ఎలా ఉంటారు అంత ధర్మశాస్త్రం తెలిసిన పరిశీలన ఎలా ఉంటారు వాళ్ళ హృదయం వాళ్ళ హృదయం ఎలా ఉంటది గర్వ అహంకారాలతోటి అసలకి నిండిపోయి ఉంటది అంతేకాకుండా వాళ్ళు ఎలా ఉంటారంటే అన్ని నాకు తెలుసు అన్ని మాకు తెలుసు అన్నట్టు జీవిస్తూ ఉంటారు కాబట్టి ధర్మశాస్త్రం గురించి మాకు జ్ఞానం ఉంది ఒకరు చెప్పేది అన్నట్టు వాళ్ళు జీవించేట వాళ్ళు ఏ మాట చెప్పినా కానీ వినడానికి వాళ్ళు చెవు చెవు కాదు ఎందుకు మాకు తెలుసులే అని వాళ్ళు ఉన్న గర్వాంకారం ఏమీ చేస్తుంది ఒప్పుకోట్లా ఎవరేదైనా చెప్తే మాకు తెలుసులే అన్నట్టుగా రోజు మనలో కానీ మనం ఎవరికైనా మంచి చెప్తే మాకు తెలుసులే అని అంటారు ఆత్మ జనాల్లో కానీ ఉంది ఈరోజు దేవుడిని నమ్మిన బిడ్డల్లో ఉంది మాకు తెలుసు నువ్వు చెప్పేది ఏంటని ఆ రోజు సర్దుకాల పరిస్థితి ఎలా ఉందో అలా ఉంది మనం ఏదైనా చెప్పనుకోండి మాకు తెలుసులే అని చెప్పను అంటారు అంటే వినలేని భావంతో ఉంటారు వాళ్ళు అందుకే సద్ మన చూస్తే వాళ్ళు ఎలా ఉంటారు దేవుణ్ణి వాళ్ళు పునర్ధనం లేదని అంటారు అంటే వాళ్ళు దేవుని శక్తినిగా నమ్మరు దేవుని శక్తితో అసలు దేవుణ్ణి దేవుణ్ణే నమ్మరు వాళ్ళు దేవుని శక్తిని నమరు. అలాగే పునరుద్ధాన్ని నమ్మరు దేవుణ్ణి నమ్మరు వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళు బుద్ధి జ్ఞానాల మీదే ఆధారపడతారు దేవుని మీద ఆధారపడకుండా కాబట్టి వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళని చూసి మత్యశం అదే మత్యస్థ ఇరవై ఇరవై ఏళ్ళలో ప్రభు అంటాడు ఇరవై మూడు ఇరవై ఏళ్ళులో అయ్యో వేషధాల శాస్త్రాలా పరిశీలారా మీరు సున్నం కొట్టిన సమాధులు పోలిన అవి వెలుపుల శృంగంగా ఆగిపోయిన గాని లోపల చచ్చిన ఎముకులతోనూ సమస్త కల్మషంతో నిండి ఉన్నవి ఎలా ఉన్నాయంట వాళ్ళు వేషధారత ఉన్నారు పైకి ఏమంటారు భక్తి పరు ఉంటారు కానీ లోపల ఎలా అంత కల్మషంతో నిండిపోయి ఉన్నారు ఇప్పుడు సమాధి చూస్తే పైన మంచిగా ఉంది లోపల ఎలా ఉంది కుళ్ళిపోయిన వాసన ఎలా వస్తుందో కుళ్ళిపోయినట్టు ఎలా ఉంటదో అలాగే ఉందంట ఈరోజు అలాంటి జీవితంలో కానీ కొంతమంది ఉన్నారు ఈరోజు పైకి మంచిగా ఉంటారు ప్రేమగా ఉన్నట్టు అన్నిగా ఉంటారు కానీ లోపల ఎలా ఉన్నారు సున్నం వేసిన సమాధుల పోలి ఉన్నారు కల్మనుషులతో నిండి ఉన్నారు అశ్వలతో నిండి ఉన్నారు అంతేకాదు అలాగే మీరు వెళ్ళిపోల మనుషులకు నీతి మందులుగా కానీ లోపల వేషధానతో అక్రమంతో నిండి ఉన్నారు అన్యాయంగా ఉన్నారు అక్రమంగా వేషధారణ వేష దేవుడు ఏదైనా క్షమిస్తాడు కానీ వేషధారణ విగ్రహారాధన క్షమించడు పైకి ఒకలాగా అనిపిస్తారు లోపల ఉండేది ఒకలాగా ఉంటారు వేషధారణగా ఉంటారు వాళ్ళని ఏమంటాడు దేవుడు అస్త ఇచ్చుకుంటుండు అనేది ఎప్పుడు శ్రమ కదా వాళ్ళకి ఖచ్చితంగా శ్రమ ఉండిద్దనే కదా వేషధారణ దేవుడు క్షమించేవాడు కాదు కాబట్టి వాళ్ళు ఏం చేసిండ్రు కుళ్ళు కుతంతంతో నిండిపోయి ఉన్నారు ప్రభుమి మీద అసలుతో నిండిపోయి ఉన్నారు ఈరోజు మనుషులు దాని అలాగే అశులతో నిండిపోయి ఉన్నారు ఏదైనా మంచి మాట చెప్పినా తీసుకునే స్థితిలో లేరు చెడుతనం లోపల పెట్టుకొని కోపంతో రగిలిపోతా ఉంటారు ఒకరు మంచి చెప్పినా తీసుకోలేరు ఒకరు ఏదైనా ఇది అవుతున్నా బాబతున్నా తీసుకోలేకపోతుంటారు పోచుకోలేని ఇదిలో ఉన్నారు అయ్యో ఇరవై తొమ్మిది అయ్యో వేషధాలను శాస్త్రులారా పరిస్థితులారా మీరు ప్రవక్త సమానాలు కట్టించు నీతి మంతుల గోరులను శృంగారించు మన పితృ దినంలో ఉన్న ఏడల ప్రవక్తుల మరణ విషయంలో వారితో పాల్వారి ఉండకపోదామని ఏం చేస్తున్నారంట వాళ్ళు మంచిగా ఉంటారు అంత పైకి అంత వేషధాంతో నిండి ఉంటారు అంట అంతేకాకుండా దీని వల్ల వాళ్ళు మేలు పొందుకున్నారు దాచేయించిన మేలు ఎంతో గొప్పదంట కానీ చెడుతనం అంటే మేలు ఎలా వస్తుంది మేలు కదా వాళ్ళు ఏం నష్టపోయినరు అదే అధ్యాయం మధ్య సో తరవై మూడు పదమూడు చూద్దాం అయ్యో వేషధారులైన శాస్త్రాల పరిశులారా మీరు మనుషులు ఏదోట రాజ్యం ఊదురు మీరందరూ మీరందరూ ప్రవేశింపరు ప్రవేశింప వారిని వాళ్ళకి పరలోక రాజ్యం పోగొట్టుకుంటారు ఫలితంగా ఏమైంది పర్లోక రాజ్యం అంటే నిత్య జీవం పోగొట్టుకుంటున్నారు తృణీకరించి దేవుడు ఎంతో మేలు దాచించినప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు నరకానపోవడానికి సిద్ధంగా ఉండరు వాళ్ళు చెడుతనము ఎవరైనా ఈ లోపం చెప్పినప్పుడు దాన్ని విడిచిపెట్టకుండా చెప్పిన మీద రివర్స్ అవుతుంటారు అవి ఏం చేస్తుండ్రు రాజ్యం పోగొట్టారు పోయే వల్ల కానీ ఏం కాబట్టి మనలో చెడుతనం ఉండకూడదు చెడుతనం వల్ల ఏమవుతుంది పర్లోక రాజ్యాన్ని పోము అంతే కాకుండా గర్వం అహంకారం దుర్మార్గత కుటిలమైన మాటలు నాకు అసహ్యములు దేవునికి ఏమేమి అసహ్యులు అంట గర్వం అహంకారం అంతేకాకుండా దుర్మార్గత కుటిలమైన మాటలు గర్వం గర్వం ఉంటే దేవుడు సాతాను ఎందుకు పరలోకం నుండి పడిపోయిడు గర్వించిండు కాబట్టే కదా వాడు పడిపోయింది గర్వం ఎప్పుడు నేను మేము అనుంటే గర్మ గర్వం వచ్చింది అయిపోయింది ఫినిష్ ఇంకేం లేదు సతమ స్టార్ట్ అయినట్టే కాబట్టి దేవుని అది భయపతలుగాలి ఎప్పుడు మనం ఏం చేయాలి మనం ఏమైనా సాధించినా కానీ అది దేవునికి భయంకరంగా చెప్పాలి నేను కాదు ఇది నా దేవుని వల్ల నేను చేయగలిగి నా దేవుని నన్ను బలపరుస్తుండు దీంట్లో నాది ఏమి లేదు అని మనము దేవుడిని హెచ్చించే వారిగా ఉండాలి మనల్ని మనము హెచ్చించుకునే వారిగా ఉండకూడదు మనల్ని మనం హెచ్చించుకుంటే ఏమవుతుంది పతనం అయిపోతాం తాత నట్ట అలాగే పడదోవి పడతాం కాబట్టి దేవుడు ఎదుట మనం గర్వంగా ప్రవర్తించకూడదు ఈరోజు మనకు ఏదైనా ఉందని దాన్ని బట్టి మనం అర్థ చేస్తే తీసుకోవడానికి ఎంతసేపు పడుతుంది ఎంతసేపు పట్టది కదా కాబట్టి మనలో గర్వం ఉండడానికి వీల్లేదు గర్వం ఏం చేస్తుంది నాశనానికి నడిపిస్తుంది పడిపోతాం కాబట్టి మనలో గర్వం అనేది ఉండకూడదు అంతేకాకుండా ఏమంటాను అహంకారం ఇతనులు తక్కువ చేసి చూసే స్వభావం నాకే అన్ని తెలుసు నేను నేను కాబట్టి మీకేం తెలీదు మీకు తెలీదు అని ఇతరులు తక్కువ చేసే తత్వం అవును పక్కన తెలియదు తెలిపతి చెప్పు నీకు ఏదైనా దేవుడు టాలెంట్ ఇచ్చిందంటే నువ్వు దాన్ని వృద్ధి చేసుకొని పది మందికి ఉపయోగపడేటట్టు ఉండాలి కదా నిన్ను నువ్వు హెచ్చరించుకోవడానికి కాదు కదా దేవునికి ఇచ్చింది ఆ టాలెంట్ ఇచ్చింది ఎందుకు దేవుని మాయపరచడానికి నిన్ను నువ్వు మాయపరచుకొని నువ్వు ఇతల్ని చిన్న చూపు చూడడానికి కాదు కదా చిన్న చూపు చూడడం ఇతల్ని తగ్గి తగ్గింపు నీ నీకు ఇదేంది నాకే ఉంది నీకు లేదు అన్నట్టుగా ప్రవర్తించడం ఏమవుతుంది అహంకారంతో కూడుకున్నది చిన్న చూపు కాబట్టి మనం చిన్న ఇతరుల్ని చిన్న చూపు చూడకూడదు ఒకవేళ వాడు ఏం చేయలేకపోవచ్చు ఇతరులను చిన్న చూపు చూసిననుకో కానీ వాడి తరఫున దేవుడు ఉంటాడు మనతో వాద్యం అర్థానికి కాబట్టి మనుషులు మనల్ని ఏమైనా చేస్తే మన మనల్ని ఒకవేళ ఒక మాట తనదన్నా కింద పడితే కానీ దేవుడు మనల్ని ఒక తొక్కు దొక్కిండు అనుకోండి తిరిగి లేవలేవు మనిషి దొక్కితే లేవగలుగుతాం దేవుడు దక్కిండు అనుకొని లేవలేము పాదాలు కొట్టుకొని ఎవరు నష్టపోయినాడు లేడు దేవుడికి ఎదురు తిరిగి బతికిన వాడు లేడు కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన వాటిని బట్టి మనం అత్యసించి గర్వించినప్పుడు మనకు నష్టాలు ఖచ్చితంగా వస్తాయి ఎవరిని చిన్న చూపు చూడడానికి వీల్లేదు మనం వాటిని ఇంకా అభివృద్ధి చేసుకోవాలి మనం ఏం చేయాలి ప్రాక్టీస్ చేయాలి ఏదైనా మనకి వచ్చినప్పుడు తలాంత దీన్ని ఎలా చేయాలి ఇంకా ఈ తలాంతిని ఎలా చేయాలి ఇంకా అభివృద్ధి పరచాలి దేవుడు అభివృద్ధి మన దగ్గర నుండి ఎప్పుడైనా కోరేది అభివృద్ధి తలాంతర ఉపమానంలో చూస్తాం కదా ఇచ్చి అభివృద్ధి పరిచిన ఇచ్చిండు బలం నమ్మకం మంచి దోసరా అన్నాడు ఈరోజు మనకి ఇచ్చిన టాలెంట్ మనం ఏం చేస్తాం కూర్చిపెట్టే వారికి ఉన్నామా పెట్టుకునే వారికి అభివృద్ధి చేసుకుంటున్నామా అభివృద్ధి చేసుకోవాలంటే నువ్వు ఇంకా మల్టిప్లై అవ్వేది ఎప్పుడు పంచుతా ఉంటాయి కదా మల్టిప్లై అయి ఉండేది అంతేగాని దగ్గర పెట్టుకొని నువ్వు చిన్న చూపు చూడ్డాను కదా కాబట్టి అహంకార భావం దేవునికి అసహ్యం గర్వం అహంకారాలు డెబ్బుకు నెదురు అతిశయించండి రాజ్యం నేనే కట్టిండి దేవుడు ఏం చేసిండు పడిపోయింది రాజ్యం అంతా పడిపోయింది పశుప్రాయుడైండు కాబట్టి నేను నా అనేది వస్తే దేవుడికి నచ్చదు ఈ రాజ్యం నేను కట్టించానండి ఏమైంది ఫినిష్ అయిపోయింది కాబట్టి మనలో గర్వ అహంకారాలు ఉండడానికి వీల్లేదు అంతేకాకుండా దుర్మార్గత అంటే చెడు నడత దేవుడు లేని మార్గం మనం ఉండకూడదు దేవుడికి ఇష్టలేని మార్గంలో మనం నడవకూడదు మనకి కీర్తనలోనే ఉంటుంది స్టార్టింగ్ లోనే ఫస్ట్ అధ్యాయంలోనే ఏమని ఉంటుంది దుష్టు దుష్టుల ఆలోచన చొప్పు నడవక పాపుల మార్గం నిలవక అపహాసులు కూర్చుండ చోటను మనం ఏం చేయాలి చెడు తను ఆశ్రయించుకోవాలి ఈ తెగలు ఉన్న వాళ్ళ దగ్గర మనం ఉండకూడదు ఎందుకంటే వాళ్ళు ఎక్కడో పాపం చేస్తారు మంచి అర్థం చేపిస్తారు అవి దేవునికి వ్యతిరేకమైనవి నడతలు కాబట్టి మనం దుర్మార్గత అంటే చెడు విడిచిపెట్టాలి దేవునికి ఇష్టమైన మార్గంలో మనం నడవాలి దేవుడి మార్గం జీవు మార్గం దేవుడి మార్గం ఏ నా మార్గంలో నడిచినా మనం ఎక్కడ పోతున్నారు కనబోతాం కాబట్టి దురా దుర్మార్గత నుండి మనం తప్పిపోవాలి పక్కకి వెళ్ళిపోవాలి మనం దేవుని మార్గంలో నడవాలి అంతేకాకుండా ఏమంటాడు కుటిలమైన మాటలు అంటే ఏంటి అబద్ధాలు మోసాలు వంచన మాటలు ఇవన్నీ ఏంటి దేవునికి అసేహ్యమైనవి కాబట్టి ఎన్ని మనలో ఉండకూడదు ఎన్ని ఏంటి నెగిటివిటీలే ఇప్పుడు మనం దేవుడు నమ్ముకుండా రక్షింపబడ్డాం మనం ఎవరివి పరిశుద్ధ పరిశుద్ధులకి ఏదగునా తగవు కదా ఆయన ఎవరు మన దేవుడు పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధుడు అయి మనం కానీ పరిశుద్ధంగా ఉండాలి ఎన్ని మనలో ఉన్నప్పుడు మనం ఎలా పరిశుద్ధ్రంగా ఉంటాం అందుకే కదా సున్నవేశం సమాధులు పైకి మంచి కనిపిస్తాం లోపల ఎలా ఉంటది కుళ్ళు పైన ఉంటది కాబట్టి మనం ఎప్పుడైతే వీటిని అన్నిటిని అసహించుకుంటామో మనలో చెడుతనం అశ్రయించుకుంటామో చెడుతనం నుండి దూరంగా వెళ్ళిపోతామో అప్పుడు దేవుని ఎందు భైభతికులు జీవించినప్పుడు మనకి ఆశీర్వాదాలు వస్తాయి ఆయన మేలును మన మీద వస్తాయి కాబట్టి ఇవన్నీ మనము అశ్రయించుకోవాలి అంతేకాకుండా రెండోది ఏంటంటే మొదట చెడుతనం అశ్రయించుకోవడం రెండోది త్యాగం సాక్రిఫైస్ సాక్రిఫైస్ ఆది కాండం అధ్యాయంలో ఉంటది మనకు అంతగా తెలిసిందే దేవుడు అప్రా అప్రాహంతో ఇస్తాకులు బల్యార్పణగా అర్పించమంటాడు దేవుడు అర్పించేవుడికి అర్పించడానికి వెళ్తాడు అప్రాహం అక్కడ ఇరవై రెండు అధ్యాయంలో చూద్దాము పన్నెండో అప్పుడు ఆయన ఆ చిన్నవాణి మీద చేయి అతన్ని నేను నేనేమయో చే అతన్ని ఏమయో చేయకుము నీకు ఒక్కడేమన్నా నీ కుమాన్ని నాకు ఈక వినీయలేదు కనుక నీవు దేవుడికి భయపడివాడు అని ఇందువల్ల నాకు కనబడుచున్నదా దేవుడు ఇక్కడ మంచిదేమని చెప్పిన్నా బిడ్డ ఎంతో ఎన్నో సంవత్సరాల తర్వాత వాగ్దాన పుత్రుడికి పుట్టింది ఆ బిడ్డని ఎంతో ఆశీర్వదిస్తున్నాడు కానీ ఏం చేస్తున్నాడు బలి అర్పణగా సమర్పించమన్నాడు సమర్పించమన్నప్పుడు ఏం మాట్లాడలా అబ్రహం తీసుకోబోయిండు దేవుని ఎందుకు భయభత్తులు కలిగి ఉన్నాడు కాబట్టి తీసుకోబోయి సమర్పించడానికి అర్పించడానికి తీసుకోబోయండు ఆయన విశ్వాసాన్ని పరిష్కరించినప్పుడు ఏం చేసిండు ఆయన నిలబడ్డాడు దేవుని ఎందుకు కలిగి ఉన్నాడు కాబట్టి ఏం చేసిండు ఆయన ఆశ్రవదింపబడ్డాడు ఆయన వెని ఆ బిడ్డని ఇవ్వడం అర్పించడానికి దానపలిక నప్పించడానికి ముందుకు వెళ్ళిండు కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో ఏదైనా కష్టంగా ఇది చెయ్యి అన్నా గాని మన కష్టం అనిపించిన దాంట్లో ఆశీర్వాదం మేలు దాగుంటది మన కష్టం అనిపిస్తుంది కదా అబ్రాహం గురించి మనం చెప్పుకుంటున్నాం ఈ రోజు వాకి నేను చెప్తున్నా ఆ స్థానంలో నేనుంటే ఎలా ఆలోచించేదాను అది ఏంది నువ్వే కదా ఇచ్చింది ప్రాబ్బా నువ్వే తీసుకుంటే అలా ఆ బిడ్డ వాగ్దానం చేసింది పుత్రుడు కదా ప్రభా అని అడిగేదాన్ని నేను ఏడిచేదాన్ని నేను కానీ ఆ అబ్రాహమయం వెనగగానే దీలేదు అర్పించడానికి వెళ్ళిండు ఎంత విశ్వాసం ఎంత గొప్ప విశ్వాసం దేవుణ్ణి ఎంత భయభత్తులు కలిగి ఉన్నాడు కాబట్టి ఆ బిడ్డలు వెన్న తీరడానికి కానీ ఆయన వెనక అడిగేయలేదు కాబట్టి ఫలితంగా పొందుకున్నాడు ఆధార వచ్చిన చూద్దాం నీవు నీకు ఒక్కడే ఉన్న నీ కుమార్ని ఈ ఏ వెనుక తీయలేదు ఈ కారం చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వల్లే సముద్ర తీరు మందులు నీ సంతానం నిశ్చయంగా విస్తరింప దేవుని ఆశీర్వాదం ఆయన భయపతులు కలిగి ఆ బిడ్డని ఇవ్వడానికి ముందుకెళ్ళి కాబట్టి ఏమైంది ఆశీర్వదిస్తుంది దేవుడు ఆశీర్వది ఇసుక రేణుల నీ సంతానం చేస్తా ఇసుక రేణులు మనం లెక్కేయగలుగుతామా ఆకాశంలో నక్షత్రాలు ఉన్నాయి లెక్కేయగలుగుతామా ఇంత గొప్ప జన సమూహానికి అబ్రహం తండ్రిగా ఉన్నాడు ఈ రోజు అబ్రహాం సంతానం ఎంతమంది లేరు లెక్కింపులేము మనం అంత విస్తారంగా ఆశీర్వదించండి దేవుడు కాబట్టి త్యాగము ఎప్పుడైనా మన జీవితంలో ఒకవేళ మనకి కలిగి దేవుడు అడిగిండి త్యాగం చేయమన్నప్పుడు త్యాగం చేయడానికి మనం ముందుగా అడిగేసినప్పుడు దేవుని ఆశీర్వాదం మనం ఊహించలేని ఎంతో గొప్పది ఒక బిడ్డకి తండ్రిగా ఉండడం వేరు ఈరోజు అపరం ఎంతమంది తండ్రిగా ఉన్నాడు ఎంతమందికి అపరా ప్రాంతాన్ని ఎంత మంది ఉన్నారు ఈ ప్రపంచంలో దేవుని ఆశీర్వ అలా పట్టగలనట్టుగా ఉంది నీ సంతతి వారు నీ శత్రువుల కానీ స్వాధీన పరుచుకుందరు మరియు నీవు నా మాటలు విన్నందున భూలోకంలోని జనులన్నీయు సంతానం వల్ల ఆశీర్వదింపబడు నా తోడని ప్రమాణం చూస్తున్నాను యహో దేవుడు ఆశీర్వదిస్తుండ సంతానంగా ఆశీర్వదిస్తా అని ఎంతో సాక్రిఫైస్ దేవుడి భయభత్తలు కలిగిన కలిగి జీవించి మన త్యాగపూరితంగా మనం మనకు కలిగి ఉన్నది విలువంది ఏదైనా ఆయన అడిగినప్పుడు సమర్పించడానికి మనం ముందడిగేసినప్పుడు ఆయన ఆశీర్వాదం ఎంతో గొప్పది పట్టదాలనంత గొప్పది అలాగే మనం మోషన్ గా చూస్తాం మోషన్ గా చూస్తే ఏబ్రిల్ రాసిన పత్రిక పర్సర పౌలు ఏబ్రిల్ రాసిన పత్రిక పదకొండో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి ఐగుప్త ధనం కంటే క్రీస్తు విశ్వమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకొని అల్పకాలము దేవుని ప్రజలతో శ్రమ అనుభవించట మేలని ఎంచి యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకునే అతడు ప్రతిఫలంగా కలగబో బహుమ బహుమాన దృష్టి ఎంచను ఇక్కడ మనం మోసని చూస్తే రాజ్మహల్ లో ఉన్నాడు కమ్మగా మంచిగా అక్కడ ఎట్లా ఉంటది రాజ్మహల్ అంటే మనం ఈ లైఫ్ లో మనం కష్టపడేదాన్ని చూస్తే అరే ఎప్పుడు ఎవరెందుకు మనం మామూలుగా అమ్మని వాళ్ళకి ఏం కష్టం ఉండదు కదా మంచిగా ఉంటారు కదా మంచి ధనం ఉంది మనగానే అట్టుకుంటే పీస్గా ఉంటది ఏమో అనుకుంటాం కదా ఈ కష్టపడి ఈ ఈ బాధలు ఇవన్నీ చూస్తే కానీ అక్కడ ఉంటే ఏమనుకుంటాం అక్కడ వాళ్ళంత స్థాయికి వెళ్ళాలి వాళ్ళ ఇంట్లో బుట్టు ఉంటే మంచిగా ఉంటుంది కదా ఆ శ్రమంలో బాధలు వేదనలు ఏవి ఉండవు అనుకుంటారు మోస ఆ స్థానంలో ఉండి ఏం చేస్తుండు త్యాగం చేసుకుంటుండు అవన్నీ అల్పకాల ఇది మళ్ళీ చదువు మోస పెద్ద మోస పుట్టినప్పుడు మోస పెద్దవాడిన విశ్వాసం పుట్టి ఐగుప్తనం కంటే కీర్తి విషయం ఎంత గొప్ప భాగ్యం ఎంచుకొని అల్పకాలం పాప భోగం అనుభవించుటకంటే వీటన్నిట్లా అనుభవించుట్టు కంటే అల్పకాలం అంటే కొద్ది రోజులుండే అల్పకాలం పాపభోగం పాపంతో కూడుకున్న భోగాలే లోకంతో కూడుకున్నీ అయితే పాపంతో కూడుకున్న భోగాలు కదా సంతోషాలే కదా వాటి మంచి ఏమైనా ఏముండదు అవన్నీ వద్దు రాజు కమ్మగా ఒకరు ఒకరిని శాసించే స్థానంలో కష్టం అంటే తిరగని తెలియని ఆ స్థానంలో నుండి పౌలేమంటుండు అల్పకాల పాప బాగు అనిపించే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించట మేళని యోచించి ఫరా కుమార్తె యొక్క కుమార్ అనిపించుకో ఒప్పుకొనలేదు ఎలా ప్రతిఫలం కలగబోవు బహుమానం అందు దృష్టి ఆయనకి ఏమనిపించాయి మంచిగా అనిపించి ఆయన దృష్టికి కానీ ఒక్కటి మాత్రం అనిపించింది ఏంటిది ప్రతిఫలంగా కలగబోవు బహుమానం దేవుడి నిమిత్తం ఎన్ని విడిచిపెట్టి వచ్చినప్పుడు ఖచ్చితంగా బహుమానం వచ్చింది ఆయన కనిపెట్టిండు మన త్యాగం ఎటు పోదు బహుమానం వచ్చిద్దని అదే కదా వాక్యం మనం తీసుకున్నది దేవుని అందు భయపత్తులు గల వారి అందు ఆయన దాచించిన మేలు ఎంతో గొప్పది మేలు బహుమానమే కదా ఒకరిచ్చేది మనకి ఇక్కడ పోలు కానీ అంటుండు అన్నిటికంటే నాకు దేవుడి నిమిత్తము ఎన్ని సామోభావాలు అనుభవించడమే గొప్పది నాకు మంచిది ఎందుకంటే నాకు బహుమతి వచ్చిద్దాని అంటుండు బహుమానం వచ్చిందా లేదా ఆయన చేసిన ఆయన ఐగుప్తి నుండి విడిపించడం కానీ ఆయన ఆయన చేత దేవుడు చేసిన కార్యాలు చూస్తే ఎంత ఆశ్చర్యమైన సముద్రం నుండి చూడండి ఆ పర్వతం మీద దేవుణ్ణి దర్శించడం కానీ దేవుణ్ణి స్వరం వినడం కానీ ఎన్ని గొప్ప కార్యాలు జరిగినాయి మోస ద్వారా దేవుడు ఎన్ని చేపించిండు పది ఆజ్ఞలు ఇవ్వడం కానీ ఎంత గొప్ప ధన్యత అంతేకాకుండా ఆయన బిడ్డలు విడిపించడం ప్రాముఖ్యమైన పాత్రగా మోసాన్ని ఎంచుకోండి దేవుడు ఈరోజు మన ఆయన ఒక పనిలో మనం పాత్రలుగా ఉన్నామా మనల్ని నమ్మి దేవుడు ఏదైనా పనిస్తుండ మనల్ని నమ్మి ఈ నువ్వు ఈ పని చేయగలుగుతావు ఈ పని నీకు అని చెప్పిన నమ్మకంతో మనకి ఏమైనా పనియగలుగుతున్నా దేవుడు ఆయనకు మహిం రావడం కోసం పరిశీలించుకోవాలి మనం లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు ఏదో పని మీద వచ్చామని చెప్పుకుంటాం కదా ఆ పని ఏంటిది మనం అడగాలి కదా ప్రభా ఈ లోకంలో నన్ను తీసుకొచ్చిన పని ఏంది నా జీవితం ద్వారా చిత్తు ఏం బయలుపరచాలనుకుంటున్నావు ఏం చెప్పి మనం అడగాలి కదా ఇన్ని ఎన్ని ఆశ్చర్యమైన కార్యాలు జరిగిండు మోష ద్వారా దేవుడు చేపించిండు ఇంకా మోసకి బిరుది ఏమిస్తుండు ఏప్రిల్ అపచిన పావులు ఏప్రిల్ రాసిన పత్రిక మూడవ దాని రెండవ వచనంలో దేవుడిని ఇళ్ళంతటిలో మోష నమ్మకంగా ఉన్నాడనే సాక్ష్యం పొందుకున్నాడు ఈ రోజు మనకేం సాక్ష్యం ఉంది అదే ఆయన ఆ రోజు ఆయన ఐగుప్తులో నుండి ఆ సాక్ష్యం ఉండేదా ఈ రోజు మోష గురించి మనం చెప్పుకోగలుగుతామా అన్ని గొప్ప కార్యాలు అంత ఆయన ఆయన టైంలో అన్ని కార్యాలు జరిగినాయి ఎన్ని ఇంకొకరి ద్వారాలు జరిగాయి కానీ మోస పేరు అయితే ఉండేది కదా త్యాగం చేసుకున్నాడు త్యాగం చేసుకోండి కాబట్టి ఆయన మంచిగా దేవుడు పనిలో వాడబడ్డాడు అంతేకాకుండా మంచి సాక్ష్యం పొందుకున్నాడు ఈరోజు మన జీవితంలో మంచి సాక్ష్యం మనకుందా త్యాగం చేసుకోకపోతే సాక్ష్యం ఏముంటుంది దేవుడు ఏం చెప్తాడు మన గురించి లోకంలో మన గురించి మనం మన కోసం ఎవరైనా కొద్ది త్యాగం చేసుకొని ఎవరు ఎందుకు ఇప్పుడు మనం ఏదైనా బస్సులో ప్రయాణిస్తున్నాము అమ్మ నిన్ను నిలబడతా మీరు కొద్దిసేపు కూర్చుండి అంటే మనం ఏమంటాం వాళ్ళ గురించి చెప్పుకుంటాం ఇంటికి వచ్చినా అరే మేము ఇట్లా నిలబడి ఉంటాం ఒక ఒక అక్క కానీ ఇట్లా సీట్ ఇచ్చిండ్రని సాక్ష్యం చెప్తాం అలాగే ఆయన ఎంత స్థానంలో నుండి మోస వచ్చినప్పుడు దేవుడు కానీ సాక్ష్యం చెప్తున్నాడు కదా దేవుడు ఆయనకి ఎన్ని బయలుపరిచిండు దేవుడి కార్యాలు ఎన్ని జరిపించిండు కాబట్టి మన సాక్రిఫైస్ దేవుడి నిమిత్తం మనం పోయినప్పుడు ఎప్పుడు వృద్ధా కాదు ఆయన మన గురించి సాక్ష్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి మనం సాక్ష్యం పొందుకునే వారికి ఉండాలి రెండోది ఏంటిదంటే మనం త్యాగపూరితమైన జీవితం కలిగి ఉండాలి త్యాగం లేకుండా దేవుడికి ఇష్టంగా మనం ఉండలేము త్యాగం అంటే ఏంది ఆశీర్వాదానికి తాళమే ఆశీర్వాదాలు పట్టుదలంత ఆశీర్వాదాలు వచ్చినాయి కదా అబ్రహాంకి అతనికి అతని సంతానం ఇస్తుకరమైన వాళ్ళే కాబట్టి త్యాగము వల్ల కానీ మనకి ఎన్నో మేళ్ళు ఇస్తాడు దేవుడు అంతే మూడో అది అపో కార్యములు అపోస్తుల కార్యములు పదో అధ్యాయం ఒకటి నుండి ఒకటి రెండు చూద్దాం ఇటలీ పటల పటాలమనుబడిన పటాలంలో శతాధిపతి అయిన కొన్నెలు అనో ఒక భక్తిపడు ఒకడు కైసరేలు ఉండెను అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని అందు భయపతు కలగవా ప్రజలకు బహు ధర్మము చే ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు ఈ కొన్నేలు గురించి మాకు తెలుసు మనం ఇంతకుముందు వాక్యాలు కానీ ఎన్నో విన్నాము మనం చదువుకొని ఉంటాం మనం ధ్యానించుంటాం ఇనా ఒక అన్యుడు దేవుని గురించి ఎలా తెలిసిందో ఏమో తెలిసింది తెలిసి ఆయన దేవుని అందు భయభత్తలు కలిగి ఉండేవాడంట ఒక అన్యుడు చూడండి దేవుని అందు కలిగి ఎలా జీవిస్తుండ దేవుని అందు కలిగి ఉండి అలవాడ భయభత్తలు కలవాడేండి ప్రజలకు బహుధర్మం చేయొచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు ప్రజలకు ఏం చేసేవాడు దాన ధర్మాలు ప్రజల్ని దాన ధర్మాలు అంటే ఇతరులకి సహాయపడబడేవాడు సహాయం చేసేవాడు లేని వారికి ఇచ్చేవాడు ఈరోజు మనం ఏదైనా దేవుడు నీకు ఇచ్చిన పనులు నువ్వు పనిచేస్తా నీకు వచ్చిన జీవితంలో నువ్వు ఇతరులు సహాయం చేసినప్పుడు అది నీ కష్టమే కదా నీ కష్టం నువ్వు ఇతరులకి ఇచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటాడు ఎన్నీ జ్ఞాపకం చేసుకున్నా దేవుడు బహు బహు బహుధర్మం చేయొచ్చు ఎల్లప్పుడు దేవుడు ప్రార్థన చేయవాడు ఏం చేస్తా ఉండడు బహుధర్మం మనం దాన ధర్మాలు కలిగి జీవించాలి దేవుడు మనకి ఇచ్చిన వాటిని మనమే తినాలి మన ఫ్యామిలీ తినాలి మనం బతకాలి అనేది దేవుడికి ఇష్టమైన ఇష్టం లేదు దేవుడి నీకు ఇచ్చినందుకు నువ్వు తిను నువ్వు మిగిలించుకో కొద్దిగా ఇతరులకు పనిచేసే పంచుకోండి ఆశీర్వాదాలు రావు నువ్వెంత బెగబడితే దేవుడులను బెగపడతాడు ఎప్పుడైతే మనం దేవునికి ఇస్తా ఉంటామో మన జీవితంలో దేవుడు మనకు సహాయం చేస్తా ఉంటాడు ఇస్తా ఉంటావాడు సామెతలు పంతొమ్మిది పదిహేడు కనుకరించేవాడు యహో ఒక అప్పించేవాడు వాడిని ఆయన ప్రత్యు ప్రత్యుపకారము చేయను వేదలను కనుకరించాలి కనికరించి వాళ్ళు మనం సహాయం చేస్తే మనం ఏంటంట దేవునికి అప్పించిన వారం దేవుళ్ళకి కప్పించే వారం మనము అంత ఉంది మనకి కానీ వాక్యం ఏం జరుగుతుంది బీదల్ని కణికిరించేవాడు ఏహో కప్పించేవాడు మనుషులు ఈ లోక మనుషులు ఏం చేస్తారు వడ్డీలకి ఇస్తా ఉంటారు రూపాయి ఇంకా ఇప్పుడు ఏమైంది అంతా కమర్షియల్ ఎక్కువైపోయింది ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ అట్టాగా ధనాపేక్ష ఎక్కువైపోయింది కానీ మనుషులైతే వడ్డీగా తీసుకుంటారు ఇస్తుంటారు కదా ఏదో డబ్బులు అదే మనము ఇప్పుడు అప్పిస్తేనే మనం వడ్డీతో తిరిగి కట్టించుకుంటారు ఇప్పుడు దేవుడు ఏమంటాడు దేవుడికి అప్పించిన వాళ్ళం అవుతుంటారు అది మనకి ఎలా ఇంక ఎంత ఇస్తాడు లోక మనుషులే వడ్డీతో సహా తీసుకుంటారు ఇంకా మనకి ఎంత ఇస్తాడు ఊహించలేం కదా కాబట్టి మనము బీదం కనుకరించేవాడు యహో అప్పించేవాడు దేవుడు మనకి ఇచ్చిన వాటిని మనం పంచి పెడతా ఉండాలి ఉపమానంగా చెప్తాడు కదా నేను రోజున నాకు చూడ రాలేదు అని మొత్తం సుమారు ఆహారం పెట్టలేదని అంటాడు మనకు ఎందుకు మనం తినాలి కొద్ది మిలిచుకోవాలి చిరుమలుగా చూసి నేర్చుకోమంటాడు కదా కూర్చుకోమంటాడు కదా కూర్చుకోవాలి మిగతాది చేయాలి పంచి డిస్ట్రిబ్యూట్ చేయాలి నీ దగ్గర ఖాళీ ఉంటే దేవుడు ఇస్తా ఉంటాడు కదా అట్టాగా ఉంటే వాటిని వాటి అంట మనం బోతే అది ఏ రకంలో పోతా ఉంటది కాబట్టి ఏం చేయాలి మనం ఇతరులు ఎందు కనికరం చూపించాలి ఇతరులకి మనం సహాయం చేయాలి సహాయం చేసినప్పుడు మన దాన దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు కొన్నేళ్ళకి జ్ఞాపకం చేసుకుంటాడు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు అతను ప్రార్థన ఆయన దేవుడు ఎందుకు భయభక్తి కలిగి ఉండడం అంతేకాకుండా ఆయన ఒక దాన ధర్మాలు ఆయన యొక్క ప్రార్థన దేవుడు ఆలకించి అక్కడ ఏం జరిగింది రక్షణ జరిగింది రక్షణ సువార్థ వాళ్ళకి అందింది రక్షణ సువార్థ అంది వాళ్ళు వాళ్ళ కుటుంబాలు వాళ్ళు బంధుమిత్రులందరూ రక్షణలోకి వచ్చారు ఆత్మకార్యం జరిగింది అక్కడ పశుధాత్మ దిగిండు కాబట్టి మన దాన ఎటు పోవు దేవుడు అన్ని ఉంటాడు వాటి అన్నిటికీ సమాధానం ఇస్తాడు దేవుడు వేటిని ఉంచుకోడు ప్రత్యుపకారము ప్రత్య ఉపకారం చేసే ఆయన తిరిగి మనకి ఇచ్చేవాయన బిగబట్టేవాడు కాదు కాబట్టి ఎలాగా కొన్ని అయితే ఉన్నాడో దాన ధర్మాలు చేస్తా దేవుని భయపత్తి కలిగి మనంగా అలా దాన ధర్మాలు చేస్తూ దాన ధర్మాలు చేస్తున్నప్పుడు వాళ్ళ ఇంట్లోకి రక్షణ కార్యం జరిగింది మన ఇంట్లో కానీ దేవుడు కారాలు చేస్తాడు అంతేకాకుండా ఇంకోటి ఏముంది ఇంకొక అంశం అక్కడ ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు ప్రార్థన పగలు ఇంచుమించు మూడు గంటల వేళ ఒక నిమిషం సారీ క్షమించండి ఇంకోటి ఏంది ప్రార్థన కీర్తనలు ముప్పై అధ్యాయము నాలుగో వచనం చూద్దాము కీర్తనలు ముప్పై నాలుగు యహో భక్తులారా ఆయనను కీర్తించుడి ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థనామును బట్టి ఆయనను స్తించుడి యహో భక్తులారా భక్తులంటే ఎవరు దేవుని సేవించి ఆరాధించేవాళ్ళు ఈరోజు ఎవరు మనం మనం అందరం భక్తులమే కదా దేవునికి మనకే చెప్తున్నాడు యహో భక్తులారా ఆయనను కీర్తించుడి ఆయనను కీర్తించుడి కిందే ఉంటది ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామం బట్టి ఆయన స్థుతించుడి ఆయన నామంని మనం ఏం చేయాలి స్థుతించాలి ప్రార్థన ఆరాధన వర్షిప్ చాలా అవసరం కీర్తించాలి ఆయన నా బట్టి మనం స్థుతించాలి ఆయన ఏదై ఉన్నాడు దాన్ని బట్టి భక్తులను పిల్లబడుతున్న మనం ఏం చేయాలి ఆయన స్థుతించాలి ఆరాధించాలి ఆయనకు వర్షిప్ చేయాలి కాబట్టి మనము భక్తులను ఎప్పుడు అనిపించుకుంటాము ఆయన ఆరాధించినప్పుడు ఆయన స్థుతించినప్పుడు ఆయన కీర్తించినప్పుడే కదా ఆయన స్థుతించకుండా ఆరాధించకుండా ఆయన భక్తులు ఎలా అవుతాం మనం కాము కదా ఆయన ఎప్పుడైతే స్థుతిస్తామో ఆరాధిస్తామో ఆయన నామాను కనపరుస్తా హెచ్చేస్తా మనం వర్షిప్ చేస్తా ఉంటామో ఆయన భక్తులు అవుతాం లేకుంటే ఆయన భక్తులు కాదు అదే కేత్రం ముప్పై రెండు కాన ఆ ముప్పై రెండు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయదు ఎవరు ప్రార్థన చేస్తారంట భక్తి గలవారే ప్రార్థన చేయట్లేదంటే ఏంది భక్తి లేనట్ట అర్థము ఆ వాక్యం బట్టి కాబట్టి మనం భక్తి గలవారం అంటే ఆయన ప్రార్థన చేయాలి ఆయన్ని స్థుతించాలి ఆయన ఆరాధించాలి ఆయన మహింపరచాలి ఆయన ఏమున్నాడు దాన్ని బట్టి మనం వర్షిప్ చేయాలి మనం ప్రార్థన చేయకుండా మనం మేలు ఎలా పొందుకుంటాం ప్రార్థన చేస్తే కదా మనం దేవుడికి దగ్గరగా జీవించగలిగేది ఆయన మనతో మాట్లాడేది ఆయన ఒక మే ఆయన మన కోసం దాచించిన మేలు మనం పొందుకునేది ఆయన భక్తులను పిలువబడేది ఎప్పుడు మనం ఆయన స్థుతించినప్పుడు ఆరాధించినప్పుడు ఆయన భక్తులకు ఆయన ఏం తక్కువ కదా కాబట్టి మనం ప్రార్థన చాలా అవసరం భక్తిగా ఇక్కడే ఉంటుంది ముప్పై రెండు భక్తి గల వారు అందరూ నేను ప్రార్థన చేయురు భక్తి అంటే దేవుని అది భయభక్తులు కలిగి ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రార్థన చేస్తారంట ప్రార్థన చేయకుండా మనము మేలు పొందుకోలేము ఆయన మన జీవితంలో ఏం చిత్తం ఎరుగున్నాడో మనము తెలుసుకోలేము మేలు పొందుకోలేము కాబట్టి మనకి ప్రార్థన చాలా అవసరత చాలా అవసరం మనం ఆయన స్థుతించాలి ఆయన కీర్తించాలి ఆయన నామాన్ని హెచ్చించాలి కాబట్టి మనం ప్రార్థన చేయాలి కొన్నేళ్ళి దాన ధర్మాలు చేసిండు ప్రార్థన చేసిండు దేవుడు జ్ఞాపకం చేసుకోండు మనం కానీ దాన చేయాలి నీకు ఇచ్చిన బట్టి నువ్వు ఇతరులు సహాయకరంగా ఉండాలి సహాయం చేయాలి అంతేకాకుండా ఇచ్చిన ఆయన్ని స్థుతించాలి ప్రార్థించాలి ఆయన స్థుతించ కీర్తించాలి ఆయన నామాన్ని హెచ్చించాలి అప్పుడు ఆయన ఏం చేసుకుంటాడు జ్ఞాపకం చేసుకుంటాడు కొన్నేళ్ళని ఏ విధంగా జ్ఞాపకం చేసుకుంటూ మనల్ని కానీ ఆ విధంగా జ్ఞాపకం చేసుకుంటాడు కాబట్టి మనము స్థుతించే ఆరాధించే వారిగా ఉండాలి మనం భక్తిహీనులాగా ఉండకూడదు భక్తి గల వారుగా ప్రార్థన చేస్తారంటే భక్తిహీనలు ప్రార్థన చేయడానే కాదం మన భక్తిహీనులుగా ఉండకూడదు మన భక్తి భక్తులు భక్తి ఉండాలి ఆయన ప్రార్థించాలి ఆయన స్థుతించాలి ఆయన ఆరాధించాలి నాలుగో చూస్తే నీతిగా జీవించడం నీతుగా జీవించినప్పుడు మేలు పొందుకుంటాం నోవ చూస్తే మేలు జరిగిందా లేదా అక్కడ నీతి మంత్రులుగా జీవించండు నిందా రైతులుగా ఉన్నాడు దేవుడి కృప పొందినవాడిగా వాడిగా ఉన్నాడు ఆది కాను ఆరో ఆరో అద్యం అప్పుడు దాకా వర్షం అంటే దేవుడిట వర్షం కురిపిస్తా అని చెప్పినప్పుడు ఓడ నిర్మించుకోమినప్పుడు అందరూ చుట్టుపక్క నవ్వు కదా కానీ నోవాహు దేవుని మాట విదేశం చూపించిండు ఓడ నిర్మించండు అతని కుటుంబం అంతా రక్షింపబడింది ఈరోజు మనం కానీ నీతిగా జీవించి దేవుడితో నడిచినప్పుడు ఆయన సావాసంలో మనం ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం మనం రక్షింపబడతాం మన కుటుంబం రక్షింపబడుతుంది కాబట్టి నీతిగా జీవించాలి మనం దేవుడిని ఎదుట యథార్థంగా మనం ఉండాలి దేవుడితో నడిచేవారిగా ఉండాలి లోకంతో మనం స్నేహం చేయకూడదు లోకంలో ఉన్న నోవో నీతి మంత్రిగా జీవించిండు నిందారహితుడిగా ఉన్నాడు ఏ మచ్చ ఏం లేదా మీద కృప పొందిన వాడుగా ఉన్నాడు మనం కానీ దేవుడితో నడిచినప్పుడు ఎన్ని మనకు అనుగ్రహిస్తాడు దేవుడు కృపను చూపిస్తాడు రక్షింపబడతాం మనల్ని బట్టి మన కుటుంబం కానీ రక్షింపబడుతుంది కార్యం జరుగుతుంది మన జీవితంలో కాబట్టి మనం నీతి మంతులుగా జీవించాలి ఐదోది దేవుని ఆజ్ఞలు పాటించాలి దేవుని ఆజ్ఞలు మనం పాటించినప్పుడు మన జీవితంలో ఏం కాలే జరుగుతాయి ఒకటి యుహాను మూడు ఇరవై ఆయన ఆజ్ఞలు వాడు ఆయన ఎందు నిలిచి ఉండను ఆయన వాడిని ఎందు నిలిచి ఉండను ఆయన ఎందు నిలిచి ఆయన మన ఆత్మ మూలంగా తెలుసుకొని ఆయన ఆజ్ఞలు గాయకుంటే దేవుడు మన తోటి ఉంటాడు ఆయన మాట వింటా ఉంటే దేవుడు మన తోటి ఉంటాడు మనం నిలిచి ఉంటాం యుహాను యోహాసు వార్త అధ్యాయం ఐదో వచనం చూస్తే ద్రాక్షావాలి నేను తీగలు మీరు ఎవడు నా ఎందు నిలిచి నేను వాళ్ళు ఎందు నిలిచి ఉందును ఎవరినంద నిలిచి ఉందినో వాడు బహుగా ఫలించును నాకు వేరుగా మీరు ఏమి చేయలేరు ఎప్పుడైతే ఆ ఆజ్ఞలు విని దేవుడు ఆజ్ఞల సారంగా మనం జీవిస్తూ ఉంటామో దేవుడు మనం ఎందుకు నిలిచి ఉంటాడు అప్పుడు మన జీవితం ఎలా ఉంటుంది ఫలభరితంగా ఉంటుంది ఫలించేవారుగా ఉంటాం దేవుడికి వ్యతిరేకంగా ఉండి మనం ఏం సాధించడం అదే వాక్యం చెప్తుంది ఆయన ఆజ్ఞలు మనము వినేవారిగా ఉండాలి ఆయన ఆజ్ఞలు పాటించే వారిగా ఉండాలి కాబట్టి ఆయన ఆజ్ఞలు మనకి నిత్య మార్గం జీవానికి మార్గం మొత్త పంతొమ్మిది మొత్తం అందుకని మంచి కాలం వచ్చి నన్ను ఎందుకు అడుగుతున్నావు మంచివాడు ఒకడే నీవు జీవంలో ప్రవేశింపగొనే అలా ఆజ్ఞలుగా అయిపోనమని నిత్య జీవ నీవు జీవనలో ప్రవేశింపాలి అంటే మనము జీవన నిత్య జీవనలో ప్రవేశింపాలంటే ఆయన ఆజ్ఞలను మనము గై కొనాలి ఆజ్ఞ సారంగా మనం జీవించాలి అప్పుడే మనం నిత్య జీవంలోకి ప్రవేశింపగలుగుతాం ఇది ఒక నిత్య జీవం ఒక వాగ్దానం కదా ఆయన ఆజ్ఞలు అంటే నిత్య జీవిస్తా కాబట్టి మనం ఆయన ఆజ్ఞలను గై కొనవాలి ఆజ్ఞ సారంగా మనం జీవించ అంతేకాకుండా వ్యూహన్ వివహాంస వార్త 14 ఇరవై ఒకటిలో చూస్తే వార్త పద్నాలుగు ఇరవై ఒకటి నా అగ్ఞాన్ని అంగీకరించి వాటిని నన్ను నన్ను ప్రేమించి వాడు నన్ను ప్రేమించేవాడు నా తన్ని నేను వాడిని ప్రేమించి వాడికి నన్ను కనపరుచుకుందనని చెప్పాను ఇక్కడ ఏంది దేవుడితో సంబంధం దేవుడితో మనకి సంబంధం ఏర్పడుతుంది ఆయన ఆజ్ఞలు మనము పాటించిన నడుచుకున్నప్పుడు గైకున్నప్పుడు దేవుడితో సంబంధం ఏర్పడుతుంది అంతేకాకుండా అంతేకాకుండా ఊరు స్వామి ఇరవై ముప్పై రెండు ముప్పైలో ఉంటుంది నన్ను గణపరచని నేను గనపరుచుతున్నాను అంటున్నాను ఆయన మాట ఆయన ఆజ్ఞాసారంగా మనం జీవిస్తా ఆయన మహిపరుస్తే గనపరుస్తున్నప్పుడు దేవుడు మనం కానీ గనపరుస్తా అంటున్నాడు ద్త్యోపదేశండం ఇరవై ఎనిమిది ద్విత్యోపదేశండం ఇరవై ఎనిమిది ఎంతో చూద్దాం నీ కొట్లలోనూ నీవు చేయ ప్రయత్నంలో నీకు దీవెన కలిగినట్టు యహోవ ఆజ్ఞాపించును నీ దేవుడైన యహోవ నీకు ఇచ్చిన దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును నీవు నీ దేవుడైన యహో ఆజ్ఞానుసరించి ఆయన మార్గం నడుచుకునే నీకు ప్రమాణం చేయించున్నట్టు ఆయన తనకు ప్రతిష్ట జనంగా నేను స్థాపించును ఆయన జీవించినప్పుడు మనకి దీవనకరంగా ఆశీర్యంగా ఉంటది మనం చేసే పనులు అన్నింటిలో దేవుడు మనకేం చేస్తాడు సహాయం చేస్తాడట పని వచ్చును యహో నీ దేశం వర్షము దాని కాలమందు కురిపించును నీవు చేయి కార్యమందు కార్యముల ఆశ్రవదించును ఆకాశంలో తన మంచి దాని నిధిని తెరుచును నీవు అనేక జన్మలకు అప్పించదు కానీ అప్పు చేయవు ఇక్కడ ఏమంటుండో దేవుడు మనల్ని ఆశ్రవదిస్త ఆయన ఆజ్ఞలు మనం పాటిస్తే మనకి ఎటువంటి లోటు లేకుండా సమృద్ధిగా ఉంటామంటుంది కాబట్టి మనం ఆయన ఆగ్న ఆశ ఆగ్నల్ని గై కొన్నప్పుడు ఆయన ఆగ్ని స్థానం జీవించినప్పుడు మనకు లోటు ఉండదు మనకు ఆశీర్వాదాలు సమృద్ధిగా ఉంటాయని చెప్తుంది కాబట్టి అంతేకాకుండా మన బెడ్ అదే ఎనిమిది అధ్యాయం మూడో వచ్చినం కాను నీవు పట్టణంలో దీవింపబడదువు పొలంలో దీవింపబడదు నీ గర్భంలో నీ గర్భము నీ గర్భ ఫలము నీ భూఫలము నీ పశువుల మందలు నువ్వు దుక్కిటెద్దులు నీ గొర్ర మేకల మందలు దీవింపబడును నీ గంపయ్యో పిండి పిసుకు నీ తొట్టి దీవింపడు లోనికి వచ్చినప్పుడు దీవింపబడదు వెలుపులకు వెళ్ళినప్పుడు దీవింపబడదువు దేవుడు ఆజ్ఞ లేని వాటి ఆఖ్యా సరి జీవించినప్పుడు విషయంలో మనకి దేవుడు ఆశీర్వాదిస్తారంట ఎలాగా పొలంలో ఆశీర్వదిస్తారు అలాగే మన గర్భ ఫలంలో ఆ భూమిని ఆశీర్వదిస్తారంట అలాగే మన ఏమంటాడు బుట్టలు ఇవన్నిటినీ దీవి దేవుడు ఆశీర్దిస్తున్నాను మనం బయటికి వెళ్ళినా లోపలికి వెళ్ళినా ఎక్కడ మనం ఎక్కడుంటే అక్కడ దీవునికరంగా ఆశీర్వకరంగా దేవుడు ఉంటున్నాడు యువసేప విషన్ అట్టాయి కదా దేవుడు ఎక్కడుంటే యువసేపు ఎక్కడుంటే అక్కడ దేవుడు ఆశీర్వించింది యువసేని బట్టి పొద్దు పని కానీ కదా కుటుంబాన్ని కానీ కాబట్టి మనం ఎక్కడ ఉంటే అక్కడ దీవినకరంగా మనకే కాదు ఇతరులకన్నా మనం దీవినకరంగా ఆశీర్కరంగా ఉంటాం ఎప్పుడు ఆయన ఆజ్ఞలను బట్టి ఆయన ఆజ్ఞల సారంగా జీవించి వాటిని గైకొని నడిచినప్పుడు ఆయనకు విధేత చూపించినప్పుడు మనము ఎన్ని పొందుకుంటాం మొదటిది చెడుతనము నశయించుకోవడం రెండోది త్యాగపరితమైన జీవితం మూడోది ప్రార్థన మరియు దాన నీ కలిగి ఉన్నది ఏదైనా నువ్వు ఇచ్చినప్పుడు నువ్వు అభివృద్ధి చెందుతు నాలుగోది ఏంది నీతిగా జీవించు ఐదోది ఆయన ఆగ్లి పాటించడు ఎన్ని చేసినప్పుడు దేవుడు మన కోసం ఎన్నో మేలు దాచించేళ్ళంతా ఎంతో గొప్పవి కాబట్టి ఎన్ని మనం అనుసరించి ఆచరించినప్పుడు దేవుని ఎందు భయభత్తును కలిగి జీవించినప్పుడు వీళ్ళందరూ ఆశ్రదింపబడ్డారు కదా దేవుని ఎందు భయభత్తు వేస్తే పాపం చేయలేదు ఆశీర్వదింపబడ్డాడు అమ్మవేయబడ్డవాడు కాస్త ప్రధానమంత్రి అయ్యిండు ధాన్యాలు ధాన్యాలు కానీ బంధీలు వెళ్ళారు కదా ధాన్యాలు కానీ దీవించుండి ఆశ్ర దీవించిండు కదా అయ్యిండు ఇలా ఎంతో మంది దేవుడు దీవించి ఆశీవదించినప్పుడు మన జీవితంలో కానీ దేవుడు ఎందుకు చేయడు నిన్నా నేడు ఏకరితగా ఉన్న దేవుడు అని చెప్పి మనం ప్రార్థన చేస్తున్నాం అంటే ఆయనలో ఏం మార్పు లేదు మనలో మార్పు రావాలి మనలో మార్పు వచ్చినప్పుడు ఆయన ఎందుకు భయభక్తులు జీవించినప్పుడు దేవుడు వాళ్ళని ఎలాగైతే దీవించి ఆశీర్వదించిండో మొలగానే దీవించి ఆశీర్వదిస్తా అంటాడు ఆ రోజు వాళ్ళు అనుకుని ఈ స్థాయికి ఇంత స్థాయికి వెళ్తామని దేవుడు వాళ్ళ అనుకోని స్థితిలో ఉంచుండు ఎంతగానో హెచ్చించిండు కాబట్టి ఆయన ఎందు మనం భయభత్తు కలిగి జీవించినప్పుడు ఆయన మన కోసం ఎన్నో మేలు దాచించిండు లాస్ట్ ఒక వాక్యం చూసుకుందాం సామెతలు ఇరవై రెండు నాలుగు యహో ఎందు భయభత్తులు ప్రతిఫలము ఐశ్వర్యము ఘనతయు జీవము దాని కలుగును మనము చూసుకున్న అంశాలంటూ ఎన్ని దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఐశ్వర్యం అబ్రాహం ప్రకృతి పర ఆస్వాదింపబడ్డ లేదా ఎసేపు ఆస్వాదింపబడ్డ లేదా ధాన్యాలు కానీ ఆస్వాదింపబడ్డ లేదా ఘనత దేవుడు మనం ఒక హైర్ పొజిషన్ ఉంచాడు వాళ్ళందరం ఒక హైర్ పొజిషన్ లో కదా వాళ్ళు దేవుడిని ఎంత భయపెట్టగల జీవించారు కాబట్టి వాళ్ళు దేవుడిని భయపరిచారు కాబట్టి దేవుడు కానీ ఏం చేస్తుండడు ఆయన కనపరిస్తే మనకు కానీ ఆయన ఘనతనిస్తాడు ఒక పొజిషన్వంతుడు ఘనత పొందుకున్న జీవము ఆయన కట్టలు గై కొన్నప్పుడు వాటి ప్రకారం జీవించినప్పుడు జీవం మనకి నిత్యజ్యం ఇస్తా అంటే దేవుని ఎందు యోవ ఎందు భయభత్తు కలిగి ఉంటా ఐశ్వర్యము ఘనత జీవుని మనకి ఇస్తాయని వాక్యం చెప్తున్నాయి కాబట్టి మనం దేవుని ఎందు భయభత్త కలిగి జీవించాలి జీవించినప్పుడు ఈ మేలన్నీ పొందుకుంటాం జీవించి పత్తి మనకు రావు కదా ఆయన మన కోసం దాచి ఉంచుండ ఎంతో గొప్పవి మనము కనీ విని అరగలేనివి ఆ రోజు వాళ్ళు కానీ కలగానుంటరా అయిపోయింది జైలు ఆ యోసప్ అనుకుంటా అయిపోయింది నా లైఫ్ అయిపోయింది అనుకుంటా బందీలుగా పోయి దాని కాబట్టి వీళ్ళ జీవితంలో చేసిన దేవుడు మన జీవితంలో చేస్తాడు ఎప్పుడు ఆయన ఎందు భయభత కలిగి జీవించినప్పుడు కాబట్టి ఆయన ఎందు మన భయభక్త కలిగి జీవించాలి ఈ చిన్న వాక్యం దేవుడు జీవించిన ప్రార్థన చేసుకుని పరిశుద్ర ప్రేమ నమ్మకం జీవ గలదేవా జీవాధిపతి నేసయా ఇగో తండ్రి వాకిందరు మాతో మాట్లాడినందుకు మీకు వందా లేసుప్రభ మీరు మా కోసం ఎన్నో మేళ్ళు దాచించిన ప్రాభ అవి ఎంతో గొప్పవి ప్రభ కానీ వీని ఎరగలేనివి ప్రభ మా ఊరు కందు ప్రభ అంత గొప్ప మీరు మా కోసం దాచించిన ప్రభ ఇగో తండ్రి ఏసు మా పితరులు మీ ఎందు ఎలా అయితే భయభత్తకలు జీవించారో అలా మేము భయబత్తకలు జీవించే జీవితం మాకు దయచటువంటి ఆత్మ మాకు దయచిన ప్రాభ ఇగో తండ్రి లోకంలో ప్రభ లోకంతో స్నేహం చేయకూడదు ప్రభా లోకంతో స్నేహం దేవునితో వైరవని ఉంది ప్రభా ఈ లోక స్నేహాలు ఎక్కడ మేము చెక్కపడకూడదు ప్రభా నీ ఎందు భయపెత్తగలరు నువ్వు చూస్తున్నావు అని భయపడాలి ప్రభా ఇగో తండ్రి వేసే ప్రభా నీ కృప ఉందని ప్రభా మేము పాపం చేయకూడదు ప్రభా ఇగో తండ్రి వేసే ప్రభా కృపను వ్యర్థంగా మేము ఉపయోగించకూడదు ప్రభా ఇగో తండ్రి వేసే ప్రభా మేము ఎన్నో తప్పులు తెలిసి తెలియ చేస్తుంటే మమ్మల్ని ఇప్పుడుదాకా క్షమిస్తా వచ్చినావు ప్రభా ఎన్నో సార్లు పడిపోయినా కానీ మమ్మల్ని క్షమిస్తా వస్తున్నావు ఇంకా నీ కృప చూపిస్తున్నావు ప్రభా అందుని బట్టి వందనాలు వేసే ప్రభా ఇగో తండ్రి ఎందు భయభే జీవితం దచ్చండి ఎక్కడ మేము పడిపోకూడదు ప్రభా ఇగో తండ్రి ఎసు ప్రభా మేము చెడుతను అశ్రయించుకోవాలి ప్రభా ఇగో తండీ దూరంగా పారిపోవాలి ప్రభా మేము ప్రభా పైకి మంచిగా పరిశుద్ధుల పాటలు పడుతున్నాం ప్రార్థనలు చేస్తున్నాం అన్ని చేస్తున్నాం కానీ లోపల ప్రభావ అన్ని తెలిసిన వారికి ఉంటాం లోపల ప్రభు కుళ్ళు కూతుంతలాతూ ఉంటున్నాం ప్రభావ ఇగో తండ్రి అన్ని తీసి పారేయండి ప్రభా ఇగో తండీ మేము సద్దుకల పరిశీలిలాగా ఉండకూడదు ప్రభా ఇగో తండ్రి వేసే ప్రభా అటువంటి జీవితం అలా ఉంటే తీసి పారండి ప్రభా ఇదిగో తండ్రి ఇగో తండ్రి త్యాగపూరితమైన జీవితం అలా ఉండాలేశ ఇగో తండ్రి వేసప ప్రభ ఆ బ్రహ్మ తన ఎలక్క తిరగలేదు ప్రభా భయభత్తులు కలిగి జీవించిండు ప్రభా ఇగో తండ్రి చేయమన్న పని చేసిండు ప్రభా చేయడానికి ముందుకు వచ్చిండు ప్రభా మేం కాను ప్రభా మాకు కష్టం అనిపించొచ్చు కానీ ప్రభా నీ మాటకి విదే చూపించాలి ప్రభా ఎంత భయభత్త కలిగి జీవించాలి ప్రభా ఇగో తండీ ఆశీర్వాదాలు ఎన్నో పొందుకోండి ప్రభా ఇదిగోతండి వేసు ప్రభా ఇగో తండ్రి అబ్రహాం నువ్వు ఎంతకన్నా దీవించు ఆశీర్దించో నువ్వు ఇదిగో తండీ మోషన్ కానీ ప్రభా సాక్షి చెప్పిన ప్రభావంత నమ్మకంగా ఉన్నాడని అటువంటి సాక్ష్యం మేము పొందుకోవాలి ఏసో అందుకే ప్రభావ ఇదిగో తండీ అన్యుడైన కొన్నేళ్ళు ప్రభావ ఇదిగో తాన్ని ప్రార్థన చేస్తున్న ప్రభావ ఇదిగో తండీ ఏసు ప్రభావ దాన ధర్మాలు చేస్తు నువ్వు జ్ఞాపకం చేసుకున్నావు ప్రభా ఇగో తండ్రి మేము పిడికలు బిగించే వారు కాకుండా ప్రభా పిడికలు ప్రభ ఇక తండ్రి తెరిచేవారుగా ఉండాలి ప్రతి ఒక్కరికి ప్రభా నీ ప్రేమను మేము చూపియాలి ప్రభా మీరు మాకు ఏదైతే ఆశీర్వాదాలు ఇచ్చినా ఆశీర్వాదాలు మాకే కాదు ప్రభావ మేమితరులకు పంచే వారిగా ఉండాలి ప్రభా అటువంటి జ్ఞానం మాకు ఇక తండ్రి అటువంటి జీవితం మాకు దయచేయండి వేసు ప్రభావ ప్రార్థనా జీవితం దయచేయండి ప్రభా భక్తి ప్రార్థన చేస్తారని ప్రభావ ఒకవేళ భక్తిహీనగా ఎవరైనా ఉంటే ప్రభా వాళ్ళు ఒప్పుకొని విడిచిపెట్టాలి ప్రభావ భక్తి ఉండాలి ప్రభా నీత సావాసం కలిగి జీవించాలేసు ప్రభా నిన్ను ప్రార్థించాలని స్థుతించాలి నేను కీర్తించాలి ప్రభా నీ నామాన్ని ప్రభా అటువంటి జీవితాన్ని రేచండి చేసే ప్రభావ నీతిగా జీవించాలి వేసే ప్రభా ఇదిగోతండి ఇదిగోతండి ఏసో ప్రభా నో నీతిగా జీవించినప్పుడు అతను అతని కుటుంబం రక్షింపబడింది ప్రభా ఇగోతండి ఒక నూతన తరాన్ని ప్రభాతం ద్వారా మీరు ప్రారంభించిన నూతన ఆరంభాన్ని ప్రభావ కొత్త ఆరంభాన్ని ప్రభా ఇదిగోతండి ఏసో ప్రభా ఏం కానీ ప్రభా ఇదిగోతండి నీతిగా జీవించాలి నింద రైతులు మీ కావాలి ఏసో ప్రభా మీరు సహాయం తెచ్చిండి ప్రభా ఇగో తండ్రి లోకంతో ప్రభా లోకంలో ఎంత భ్రష్టతో లోకంతో ప్రభావ ఆయన స్నేహం చేయలేదు ప్రభు నీ మాటకు విదే చూపించిండు ప్రభా మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇగో తండ్రి నీ మాట నీ మాట జీవిస్తున్నా కానీ ప్రభా నీ మాట ప్రకారం చేస్తున్నా కానీ ప్రభా అపహాసలు ఎంతో మందిని అవుతారు ప్రాబా ఆయన మేము వెనక తిరిగి చూడకూడదు ప్రభా నీ మాటలను నమ్మకంగా గట్టిగా పట్టుకొని నీ మాట సారంగా మేము జీవించాలి అటువంటి జీవితం మాకు దయచండి వేసు ప్రభా ఇగో తండ్రి ఇదిగో తండ్రి అతని కుటుంబం రక్షింపబడేది అతను రక్షింపబడ్డా మేము రక్షింపబడాలి ప్రభా ఇగో తమ కుటుంబంగా రక్షించుకోవాలి ఏ ఒక్కడ పోగొట్టుకోకూడదు సో ప్రభా ఇగో తండ్రి అటువంటి జీవితం దయచండి నీ వాజ్ఞలు వాక్యం సారంగా మేము జీవించాలి ప్రభావ ఇవతండి వేసే ప్రభా ఇదిగో తండ్రి వేసే ప్రభావ వాటిని గై కొనాలి ప్రభా నిత్య జీవనం నడిపిస్తాయి ప్రభా ఇదిగో తండ్రి ఆశీర్వాదనాలు ఇస్తాయి ప్రభా ఇక తండ్రి నీ ఆజ్ఞానం వినాలి ప్రభా ఇగో తండ్రి వాటి సారంగా జీవించాలి ప్రభావ అటువంటి జీవితంలో మాకు దయచండి వేస్తా ప్రభా నీ ఎంత భయభించే జీవితం దయచండి ఇన్ని మేలు మాకు ప్రభా మా జీవితం లేదు ఎన్నో మేల్ను దాచించినా ప్రభావ ఆ మేళ్ళను మేము పొందుకోవాలి ఏ ఒక మేల్ను కానీ మేము ఇదిగోతండి పొందుకోకుండా ఉండకూడదు ప్రభా ఎందుకంటే మీరు దాచి ఉంచండి ప్రభావ ఇదిగోతాన్ని మీ గుడ్లు మీ బిడ్డల కోసం ప్రభా ఇదిగోతండి ఆ మేళ్ళను మేము అనిపించినట్టు సహాయం చేయండి ప్రభావి ఇదిగోతండి విన్న వాక్యాలను సారంగా జీవించే జీవితం మాకు దయచేయండి విని పోయే వరకు కాకుండా ప్రభా విని ప్రభావ మా జీవితంలో వాటి సారంగా జీవించాలి ప్రభావ అటువంటి జీవితం దయచండి ప్రభు ప్రతి ఒక్కరిని జీవించండి ఆశీర్వదించడం ప్రభా వాళ్ళకి ఏ వస్తులు తెలియదు కానీ మీరు సమస్య దేవుడు ప్రభావ వాళ్ళ ప్రత్యేక ఔషధ తీర్చిన ప్రభావ వాళ్ళ హృదయం తీర్చి దేవుడు మీరే ప్రభావ తీర్చని ప్రభావ ప్రతి ఒక్కరి ఈ యొక్క మహిమేశ్వరరా తీర్చండి వేసే ప్రభా ఇగో తన వేసే ప్రభు ఏదైతే నరగ పోతున్నారు తాకండి సంపూర్ణ స్వస్థ హెలింగ్ చేసే ప్రభావ ఇక తను ఆ కలసరం పొందిన గాయ ద్వారా వస్తుంది ప్రభా ముట్టి తాకి సంపూర్ణ హెలిగింది తెచ్చండి రాత్రి కలసిన ప్రభావి వాకను పంపి వాళ్ళు బాగు చేయండి వేసే ప్రభా వాళ్ళ జీవన దండి ప్రభా వాళ్ళని స్థితి ఆరాధించి బిడ్డలు సహాయం ఇగో తండ్రి వేసే ప్రభ ప్రతి ఒక్కర్లో మీ ఆత్మకార్యం జరిగించండి ప్రభా అయితండి ప్రతి ఒక్కరు ఈ సేవలో బలంగా పడబడేట్టు సహాయం చేయచ్చుడు వాళ్ళు ప్రభా మళ్ళ చేతి పనులు దీవించండి ఆశీర్వదించండి ప్రభా నీ బిడ్డలు ప్రభా ఏ ఒక్కరు అప్పులు తీసుకునే వారు కాకుండా ప్రభా అప్పులు ఇచ్చే వారికి ఉండేటట్టు సహాయం చేయండి ప్రభావితలు దీవినకరంగా ఆశీర్యంగా ఉండేట్టు సహాయం చేయండి ప్రభా గొప్ప కార్యం జరిగించమని ప్రభావి రాత్రి కోసం మంచి నిజం దేచండి ప్రభా తెల్లాలని మిమ్మల్నించి ఆరాధించే కృపను మాకు అనుగ్రహించమని ఏ శ్రీ క్రిస్తు నాములు అడిగి పడుకుంటున్నాం ప్రీతండి ఆమె థ్యాంక్ యూ సిస్టర్ దాట్ ప్రైజ్ చంద్రశేఖర్ అన్న మీరు బ్లెస్సింగ్స్ ఇవ్వండి మన ప్రమైన క్రీస్ యొక్క కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తోడైండి బ్రదర్స్ అందరికీ